ప్రముఖని కె జమునారాణి గారితో పరిచయంతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం రూపకల్పన నిర్వహణ శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ అందరికీ నమస్కారం హుషారు పాటలు వింటున్నప్పుడు ఆటల పాటలు వింటున్నప్పుడు ఆట పాటలు వింటున్నప్పుడు ప్రత్యేకించి చలాకీ పాటలు చిలిపితనం పాటలు అనగానే మనకి గుర్తొచ్చే పేరు జమునారాణి గారు పాటలోని అక్షరాలకు జవసత్వాలను పొదిగినట్టుగా ఒక దూకే జలపాతంలాగా ధ్వనించి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది వారి స్వర విన్యాసం నర నరాల్లోనూ స్వరాలు సయ్యాటలాడిన అనుభూతి కలుగుతుంది వారి పాటలు వింటుంటే అందుకే ఎంతో ఆప్యాయంగా మన ఆకాశవాణికి వారిని ఆహ్వానించినప్పుడు ఆత్మీయంగా విచ్చేశారు వారితో ఇప్పుడు మనం మాట్లాడబోతూ ఉన్నాం ఎంత చక్కగా అంటే పచ్చని చేలు పలకరించినట్లుగా పిల్ల కాలుగ గోముగా తెలిచినట్లుగా ఆ గణంలోని గమ్మత్తులని ఒక్కసారి నేపథ్యం తీపి జ్ఞాపకాలను కూడా మన శ్రోతలతోటి పంచుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నారు విచ్చేసినటువంటి జమున రాణి గారికి మన ఆకాశవాణి పక్షాన హృదయపూర్వకంగా హార్థిక స్వాగతం మీకు నమస్కారం చాలా సంతోషం మీరు మా స్వామి మన్నించి విచ్చేసినందుకు మరిగా ఆలస్యమేందుకు సెలయేటి గమకాల నిధిలో నౌకావిహారం చేద్దాం రండి హైలో హైలేసా హంసగదా నా పడవాంటు ముప్పై ఒకటిలో పుట్టినటువంటి తెలుగు చలనచిత్రం ఆగానంలో విశేషించి యాభై డెబ్భై దశకాల్లో ఒక స్వర్ణయుగంగా చెప్పుకుంటే ఆ స్వర్ణయుగంలో అత్యుత్తమ గాయనిగా విశేషమైన ఖ్యాతి గడించారు గొప్ప పాటలు పాడారు మీ నేపథ్యం ఒక్కసారి మీరే వెనక్కి తిరిగి చూసుకుంటే మీ బాల్యంలో మీరు రేడియో పాటలు వింటూనే మీ బాల్యం సరదాగా ప్రారంభమైందని కా సందర్భంలో వినటం జరిగింది యం అదే సంతోషం మొట్టమొదటిగా రేడియోలో వచ్చే పాటలు విని ఆ పాటలని నేను పాడుతూ ఉంటే దగ్గర దగ్గర నా నాలుగేళ్ల వయసులో ఎవరు నమ్మలేకపోయారు అంత బాగా నా గాఢం అంత బాగుంది ఆ సంగతులు అన్ని పలుకుతున్నాయని చెప్పి రైల్వే చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో మా మేనమాను తీసుకెళ్లి పాడించారు అప్పుడే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాలుగేళ్ల వయసులో అందరిలోకి మధ్యలో నేను సినిమా పాట కూడా పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను ఆ తర్వాత నాకు రేడియోలో పోయింటే నాకు అవకాశం వచ్చింది అప్పుడు రేడియోలో ఎవరైనా బాగా పాడుతున్నారంటే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఆఫ్ ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట నాకు ఒక మూడు పాటలు పాడించని లలిత సంగీతం అప్పుడు మా మదర్ నాకు ఫౌండేషన్ క్లాసికల్ ఫౌండేషన్ ఇచ్చింది ఆవిడ మా వీణా ప్లేయర్ వీణా వీణా ప్లేయరు చాలా ఈ చిన్న చిన్న ఆర్కెస్ట్రాలో కూడా వాయించేవాళ్ళు ఈ సాంబుమూర్తి అని ఆ రోజుల్లో ప్రొఫెసర్ ఆయన పెద్ద ప్రొఫెసర్ ఆయన దగ్గర ఆవిడ ఆర్కెస్ట్రా అంతా వాయించేవాళ్ళు అలాగా మా వీణ వాయించేది హార్మోనియం వాయించేవాళ్ళు నాకు క్లాసికల్ ఫౌండేషన్ ఇచ్చిన తర్వాత లలిత సంగీతం అంటే వీరికి లైట్ మ్యూజిక్ గా ఏదో సినిమా పాటలకు చిన్న పాటలు నేర్పిస్తే ఆ పాటలతోనే రేడియోలో పాడారు అనమాట చాలా సంతోషం ఆకాశవాణిలో మీ ప్రస్థానం ప్రారంభమైంది ఇక మొదటి సినిమా పాటగా గుర్తు చేసుకుంటే మేము వినదైతే చావయ్య సినిమాలో మీరు పాడినట్టుగా విన్నాము అది నాగయ్య గారి పిక్చర్ అప్పుడు చిన్నపిల్లలకి పాడేవాళ్ళు అంటే వెతుక్కోవాలన్నమాట ఎవరు పాడేవాళ్ళు ఉన్నారు అని అందుకని అప్పుడు రామకృష్ణ గారికి నేను బాగా పాడతానని మా బంధువు ద్వారా తెలిసింది ఆయన మా బంధువులకి చాలా స్నేహితులు రామకృష్ణ గారి భానుమతి గారి భానుమతి గారి భర్త వారే వచ్చి ఆ తీసుకెళ్లి అమ్మ ఒక పాట అడుగుతున్నారు తీసుకెళ్లి పాటిస్తానంటే మా మదర్కి భయం సినిమాలంటే ఆ రోజులో ఏమేమి తెలియదు అది ఏంటో సినిమాలో వెళ్తే అది ఎలా ఉంటుందో పిల్లలు పాడైపోతారంటారు ఎలా పంప అదంతా ఏం లేదమ్మా మీరు పంపండి నేను చూసుకుంటానని చెప్పి తీసుకెళ్ళి మధురా నగరిలో ఆ జావళి నేను ఫస్ట్ ఫస్ట్ పిక్చర్ కానీ పాడింది మీకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉంటుంది మధురా నగరిలో సన్ననం నబోదు దారి కృష్ణ కృష్ణ మధురా నగరిలో సన్ననం నబోదు దారివేడుము కృష్ణ ఎంత అద్భుతం ఎందుకంటే మీకు సుమారుగా ఎనభయో పడికి దగ్గరగా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు మీకు కానీ ఆ గళంలో ఉండేటువంటి మాధుర్యం స్వరంలో ఉండేటువంటి ఆ మోహనత్వం ఏమాత్రం చెప్పు నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన బరమే తాగయ్య గారి సినిమా పాట పాడిన తర్వాత మళ్ళీ మీరు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యాసం కొనసాగిస్తూ ఒక ప్రధానమైనటువంటి సింగర్ గా పాటలు పాడటం ప్రారంభించింది ఏ సినిమాతో ఒక మంచి ఫుల్ బ్లెడ్జిడ్ సాంగ్ తోటి త్యాగయ్య పిక్చర్ పాడిన తర్వాత కేస్ ప్రకాశ్రావు గారు ద్రోహిణ పిక్చర్ తీశారు ఆ ద్రోహీ అిక్చర్ లో గారికి ఆలకించండి బాబు అని అది మంచి హిట్టే ఆ సాంగ్ ఆ సాంగ్ ఆ సాంగ్ ఇంకొక రెండు పాటలు అందులో పాడానమాట అంటే అంత వయసులో హీరోయిన్ ఎవరు పాడించరు అనుకోండి కానీ తప్పదు ఆ రోజుల్లో చెప్తున్నాను కదా పాడేవాళ్ళు ఎక్కువ లేరు ఎత్తుక్కుంటారని సో అలాంటి సందర్భంలో త్యాగ పాడింది ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి పాడించవచ్చు పర్వాలేదులే అంత చిన్నపిల్ల వాయిస్ గా ఇంకా అనిపించదు రికార్డింగ్ చేయటంలో మనం కొంచెం బోల్డ్గా తీయొచ్చు వాయిస్ అని చెప్పి అట్లా రికార్డ్ చేశారు అదే ద్రోహిణ పిక్చర్ లో ఆవిడకి పాడింది లక్ష్మీరాజంగా మీ పేరు వినగానే ప్రతి సామాన్య ప్రేక్షకుడు సామాన్య శ్రోత కూడా తక్కువ మామూపాట అంటాడు అలాగే ఒక నాగమల్లి ఇట్లాంటివి చాలా ముక్కు మీద కోపం సరదా సరదా సిగరెట్ ఇలా ఠక టక టక టక్ చెప్పేస్తారు విశేషించి మీరు హీరోయిన్స్ కి మీ గురించి తెలిసిన సంగీత అభిమానిగా మీ అభిమానిగా ఉషా ప్రణయం గాని తర్వాత భీష్మ సినిమా గానీ ఇట్లాంటి వాటిలో చాలా మంచి మంచి పాటలు పాడారు ఆ ఉషా ప్రణయం పాట కానీ అలాగే భీష్మ పాట కానీ ఒకసారి దాని తాలూకు నేపథ్యాన్ని గుర్తు చేయండి అంటే మీకు అవకాశం రావటం మీరు పాడటం అంటే భీష్మ పిక్చర్ పాడింది అది మెలడీ సాంగ్ ఆ రోజుల్లో మెలడీ సాంగ్ ముందు నేను పాడుతూ వచ్చిన దాన్ని అంటే ఏంటి మాడర్న్ థియేటర్ సేలంలో వాళ్ళ పిక్చర్లు మొత్తం నేను పర్మనెంట్గా పాడుతూ వస్తున్నాను ఈ వలయాపతిని ఒక టమిల్ పిక్చరు హీరోయిన్కి నన్ను పాడించారు హిశకర్ జానే గారికి హీరోకి సౌందర ఇట్లా తెలుగులో మళ్ళీ సవతి పోరని రీమేక్ ఇలాగా పాటలు నేను అక్కడి నుంచి పాడుతూ వచ్చినందువల్ల నాకు కొంచెం తమిల్లోనే ఎక్కువ వచ్చిందనమాట ఆఫర్స్ తమిల్లో గులేబీ కావాలని ఆ డ్రాంకడ్ సాగు ఆ తర్వాత వచ్చి మాల ఇట్టమ్మ పిక్చర్ ఇవన్నీ చాలా పిక్చర్లు నాకు తమిళ్ లోనే వస్తుంది అనమాట అప్పుడు తెలుగులో ఇంకా దేవదాస్లోనే లోనే చిన్నపిల్లలకి నేను పాడింది ఆ చిన్నపిల్లలు పాడ తర్వాత నాకు అవకాశాలు పెద్దగా రాలేదు కానీ మహాదేవన్ గారి దగ్గర నేను ఎక్కువ తమిళ్ సాంగ్స్ ఏ పాడుతున్నా అనమాట ఉండేది అప్పుడు నాకు ఈ మాడన్ థియేటర్స్ వాళ్ళు కుమ్ముదో అనే ఈ మామ మామ తమిళ్లో వచ్చింది అనమాట దాన్ని మంచి మనుషులను ఇక్కడ పిక్చర్ తీసినప్పుడు ఆ సాంగ్ అప్పుడే హిట్ అయింది తమిళ్ లో ఈ సాంగ్ జమున తప్పితే ఇంకెవరు పాడకూడదు అని ఆయన ఒకే పట్టుపడితే వాళ్ళు ఒప్పుకున్నారు సరే ఇంకా తెలుగులో మామ మామ పాట ఇచ్చారు అనమాట నాకు మహాదేవన్ గారు కానీ మామ మామ పాట హిట్ అందరికి తెలిసింది జమునారాణి తెలుగు ఆంధ్ర ఆంధ్రదేశం అంతా అంతకు ముందే బండరాముడు అనే పిక్చర్ లో సుశర్ల దక్షిణ ఎందుకంటే మాడర్న్ థియేటర్ దక్షిణామూర్తి గారికి ఎక్కువ ఆయనే మ్యూజిక్ సుసర్ల వారు ఆ సుశర్ల మ్యూజిక్ బండరాముడు సంతానం అనే ఒక పిక్చర్ ఆ సంతానంలో వచ్చి సంతోష సంగీత మేళి పొరదేళ ఇది కోదండపాణి నేను పాడాము ఫ కుమాజలి మయ్యే ప్రణయమిదే లేక్షణమీలా పండుదేలే ఫస్ట్ ప్లే బయన మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు చెప్తున్నా అంటే యాభై ఎనిమిది యాభై ఏడు ఆ టైంలో తెలుగు పిక్చర్ ఎక్కువ తమిళ ఉన్నా కూడా దర్శామూర్తి గారు తెలుగులో బండరాముడు ఈ పిక్చర్ల నన్ను ప్రోత్సహించేవాళ్ళు అనమాట కాకుండా ఈయన వియస్ రంగ గారు త్రీ వెర్షన్స్ తీసేవాళ్ళు కన్నడ తెలుగు తమిళ అని మూడు భాషలకి ఆయన భక్త మార్కండేయ కుటుంబ గౌరవం రాజామలయ సింహ ఇట్లాంటి పిక్చర్లకంతా నేను పాడేదాన్ని తెలుగు అలా వచ్చింది కానీ ఎన్ని తెలుగు పాటలు పాడినా కూడా ఓ పెద్దగా అది గుర్తుండేటట్టు ఏది రాలేదు బండరాముడిలో కూడా సావిత్రి గారికి పాడిన మంచి పాటే అయినా కూడా ఆ నైన్టీన్ సిక్స్టీలో ఈ పాడిన తెలుగు పిక్చర్లో మంచి మనసులో మావ మావ నన్ను బాగా ఆంధ్రదేశానికి అందరికీ తెలుసు ఇంకా ఆ తర్వాత నాగమలి ఏ మావాని వచ్చిందంటే ఇక నేనే పాడాలి అలాగే వచ్చింది అంటే ఓడి బంతు తోడలామా తాలి కట్టు ఉన్న కయ్యం నీల పడలామా మామాట తర్వాత మా పిలవటం మొదలు పెట్టారు ఎందుకైనా అని అట్లా పిలుస్తారంటే అబ్బా ఆ పిక్చర్ లో వల్ల మహాదేవన్ గారు అంటే ఊరంతా తెలుసు ఆంధ్రదేశం అంతా తెలిసిపోయింది అలా వచ్చిందండి అయిందే కావచ్చు కానీ పాడిన మీ ద్వారా ఆయనకి ఆ మామూ పేరు స్థిరపడిపోవడం చాలా కానీ ఒకటి చూడండి ఇప్పుడు ఆ రోజుల్లో లిరిక్స్ ప్పుడు చిట్ పోల పెందా వేట్ సుతి సుతి పట్టుకుంటే కందిపో పండు వంటి చిన్నదితారు ఎందుకంటే లిరిక్స్ చూడండి కనెక్షన్ ఎలా ఉంది చాలా అందంగా తమిళ ట్రాన్స్లేట్ చేసినట్టే ఉంది తెలుగు కూర్పు కానీ అంతా కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్ ఒక సాంగ్ అంటే అప్పటి రోజుల్లో నిజంగానే ఆ పదాల యొక్క పోహడి అది ఎంత అందంగా ఉండే అంటే సుమారుగా అరవై రెండు మామ పాటతోంటే అక్కడ గిరిజి పాటలు కులగోత్రాల్లో రావే రావే బాలా ఇవన్నీ అయితే ఇక్కడ నాకొక్క సందేహం అంటే ఒక మంచి శాస్త్రీయమైనటువంటి సంగీతం అమ్మగారి దగ్గర నుంచి ప్రారంభమై నేర్చుకొని మంచి దీంతో వస్తూనే కొన్ని క్లాసిక్స్ పాడి కూడా తర్వాత మీకు ఒక డిఫరెంట్ గుర్తింపు వచ్చింది అంటే ఈ పాటలు ఇదిగో జమునారా అని పాడాలి నిజానికి మీరు వచ్చిన టైంకి మాకు తెలిసి అప్పటికే ఇండస్ట్రీలో లీల గారు ఉన్నారు జిక్కి గారు తర్వాత అనుకుంటాను మీ తర్వాత కొన్నాళ్ళకి సుశీల గారు జానకి గారు రావటం జరిగింది ఆ మధ్యలో మీరున్నారు అయినా కూడా మీ ఈ పాటలు ఈ పాటలు ఈవే పాడాలనేటువంటి ఆ ప్రత్యేకత తర్వాత మీ గొంతులో ఉండేటువంటి ఆ గమ్మత్తు తనమేనా అయితే మీరు కూడా అలాగే ఇష్టం చూపేవారా లేదు ఆ గొంతులో ఉన్న గమ్మత్తే ఎందుకంటే నేను చెప్పడం కాదు అందరు చెప్పడం కూడా నా వాయిస్ ఎవ్వరికి కూడా ఇమిటేట్ చేయడానికి కుదరం కాదు అది సాధ్యం అవదు ఎందుకంటే వాయిస్ లో ఒకలాంటి సంగతులు పరిగితే జంప్ అవుతుంది ఆ సంగతులు జంప్ అవ్వడం ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగొస్తుంది సో నాకు అలా జంప్ అయ్యే ఒక సంగతులు చెప్పినప్పుడు అది అందరు కనిపెట్టేసేవాళ్ళు జమ్నా పాడిందే జమునారాన్ని పాడిందే చెప్పేసేవాళ్ళు అనమాట ఎందుకంటే అలా గుర్తు ఒకలాంటి అంటే ఉంటుంది ఉంటుంది గొంతు అలా రావడం మూలానా అందువల్ల నాకు ఒక ప్రత్యేకత వచ్చింది ఆ విధంగా కూడా మీరు ఇక్కడ ఏం తక్కువ లేదు దాదాపు ప్రతి సినిమాలో అన్ని పిక్చర్లు అంటే ప్రమీల్ అర్జున్ ఏం కాదు విమల ఇంకా ఏంటంటే పిక్చర్ గుర్తు గుయ్యాల చంపాల పెండాల నాగేశ్వరావు గారి ఇదంతా చాలా పాట ఇరవై మ్యూజిక్ డైరెక్టర్స్ అండి ఒకరు కాదు ఆ రోజులో ఇరవై రెండు మంది దగ్గర పాడాం ఇరవై మంది దగ్గర పాడినప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాండ్ స్టైల్ ఆ స్టైల్ తో పాడాలంటే అంటే అప్పుడు మాకు టాలెంట్ ఎలా వచ్చిందంటే అలా నేర్చుకోవటం మూలానే ఇప్పుడు దక్షిణమూర్తి ఆయన టాలెంట్ వేరే వేణుగారు చెప్పారంటే ఆయనది వేరే ఇప్పుడు వేణు చెప్పారంటే ఆయనది కంప్లీట్ సంగతులు ఫుల్ ఉంటాయి మాస్టర్ వేణుది ఒక్కొక్క వర్డ్ కూడా ఒక్కొక్క సంగతులు ఉండాలి దక్షిణమూర్తి అలా కాదు ఒక కొట్టి పాడాలి ఒక ఫోక్ సాంగ్స్ అంటే ఎలా నేర్పించేటప్పుడు తెలిసిపోతుంది మనకి మహాదేవం అలాగ ఒక్కొక్కరు మాకు నేర్పించారు అశ్వత్థామ ఇప్పుడు అందానికి అందము నేనే ఒక పాట మీకు గుర్తుందో లేకపోతే చివర ఒక మిగిలేది అని ఆ పిక్చర్ లో ఆ పాట నేనే అనుకోలేదు ఆ పాట అంత బాగా వస్తుందని సావిత్రి మెచ్చుకో సాధారణంగా ఆవిడకి లీల పాడాలి తప్పితే సుచల పాడాలి ఇంకెవరు పాడినా ఒప్పుకోరు ఆవిడ అట్లాంటి ఆవిడ చివరికి మిగిలేదు నేను పాడిన ఆ పాటని ఆవిడ అంత హర్షించిందంటే తమిళ్లో పాడాను ఆవిడకి తెలుగులో ఇప్పుడు మీరు గుర్తు చేశారు కాబట్టి ఈ చివరకు మిగిలేదు సినిమాలో మల్లాది గారి రచన మల్లాది గారి రచన చూద్దాం పూవును పూవుకు anandam dilan gandhanki andham nene anandhaniki andham nene geha namaka gandham nene tirikku poovunonne nene poovu kutari nene dev ko ko nu neene kumbhtaade nin neene tarani amara kham mai anandam neene andhanki andham neene deva namakarandham neene nilati munune chakka swaralalu kaalar chiruna bolle konne virala haralu namini medhu divaa nagumone నవరత్న సందోహ సందేళన దీని అందానికి అందమునే దైవనమకరందములేని అంటే నిజంగానే అండి వింటున్ను కొద్ది వినాలినిపించే తత్వం అంటే పట్టి తోడి రాగానికి ఒక అన్నట్టుగా మీరు ఇలా పట్టి తీసుకుపోతారు మీ గళమాధురి అంతటి మీలో ఉండేటువంటి ఆ ప్రత్యేకత ఇంకొకటి మీలో ఉండేటువంటి ఆ విలక్షణ శైలే మిమ్మల్ని ఇంత ప్రత్యేకంగా నిలబెట్టింది ఇండస్ట్రీలో మీరు ఇరవై రెండు మంది సంగీత పాడారా అందులో మీ మాటల్లోనే ఒక్కొక్క బాణి చెప్పండి మీకు బాగా నచ్చిన శైలి ఎవరిది అందులో పెద్దవాళ్ళే కాబట్టి ఎవరిని తక్కువ చేసేది లేదు ఎక్కువ చేసేది లేదు అంటే మెలడీ సాంగ్స్ తీసుకుంటే రాజేశ్వరరావు గారు ఆయన పాట పాడినప్పుడు మనకే ఆయన పాడుతూ ఉండేటప్పుడే మనం ఇంత మెలడీతో పాడాలన్న ఒక భావం వస్తుంది అనమాట మహాదేవన్ గారి దగ్గర పాడేటప్పుడు అన్ని పాటలు పాడాము ఇది ఎన్ని పాడినా కూడా ఆయన ఆయన ట్యూన్సే వేరే మళ్ళీ పాట భీష్మ కొలగోత్రాలు రెండు చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ हईलो हईलेसा हमसक दाना पडवा मियाल लुहिद दी ओकीसलाडी न दी हईलो हईलो हईलेसा हमसक दाना पडवा ओ होय होय వింటుంటే మాత్రం నాకేం అంటే అది ఆయన నేర్పించిన స్టైల్ ఎలా నేర్పుతారంటే ఆయనే పాడి పాడి పాడి చూపిస్తారు ఎన్ని సార్లు అయినా అది విని మనకి మన టాలెంట్ అందులో మన టాలెంట్ బయట ఆయన మనమని అంత ఊర్రో అదే ఆయన మా ఊ పాట ఇందాక మీరు ఇది ఆయన ఇంకా కూడా ఇరుగులు వేరే ఇప్పుడు ఈ ఏజ్ లో అది పాడలేము అది కొంచెం చాలా కష్టం అన్నమాట అది నేర్పించేటప్పుడు తన చిన్న తల పులు పలమైతే తీయని నిజమైతే మాత్రు కాలిరే కళిల్ల చెప్పినప్పుడు మాకు చెప్పలేమండి ఫార్టీ ఎయిట్ లో ప్రారంభమైన మొన్నటి మిథునం వరకు మీరు పాడుతూనే ఉన్నారు ఏమిటి ఆరోగ్యం ఆనందం రాములోనే ఒక ఆనందం ఉంది అది మనలో కల్పించుకోవడం అంటే నేను చెప్పడం ఇప్పుడు మనం మార్కెట్ పోయిందను మనకి ఏం రాలేదునా మళ్ళీ అలాంటి డిప్రెషన్స్ అంతా ఉండకూడదు మనం అచీవ్ చేసినంత వరకు చేసాం జరిగినంత మటుకు జరిగింది కుటుంబంలో ఏ ఒక్క విధమైన సమస్యలు ఉండకూడదు అలా రావడం మాత్రం కాదు ఆరోగ్యం మెయిన్ అది మనకు భగవంతు ఇచ్చిన అంటే ఒక షుగర్ డయాబెటీసు ఇవన్నీ లేకుండా ఉంటే గళం బాగుంటుంది కొన్నాళ్ళు మన ఆరోగ్యం చూసుకునే దాంట్లో కూడా ఉంది అనమాట మీరు అలా కాపాడుకుంటూ అది అయితే నిరుత్సాహం ఎక్కడ మన మీదకి పడకుండా మనకు అవకాశం లేదని బాధ మనకు సొమ్మ లేదని బాధ లేకుండా మీకైతే అంటే భగవంతుడిచ్చినటువంటిది మీరు మొదటి నుంచి మీ పుట్టుకు నుంచి కూడా అది ఆశించలేదు క్రేజీ లేదన్నమాట లేకుండా అలా వచ్చేసింది ఇంకొక మాట ఇందాక మీరు కుటుంబంలోకి సమస్యలు లేకుండా అన్నారు అభివాహితున్నారో తెలియదు అది మా బ్రదర్ నాకు చూడండి వాడు నా బేల్ పట్టుకుని నన్ను నడిపించిన వాడు అనమాట వాడే ఒక అన్నయ్య నాకు నేను వాడు మా మదరు చాలా కష్టపడి పెంచారు మమ్మల్ని మంచి సంస్కారం ద్రౌపది ద్రౌపది వరదరాజు నాయుడు సంస్కారంతో పెంచారు వాడు నన్ను వదిలిపెట్టడు అన్న పేరు కె వెంకటస్వామి వాడు కాంట్రాక్ట్ బిజినెస్ ఫ్లాట్ ప్రమోటర్ అలా ఉండిపోయాడు బిల్డర్ గా నేను మార్కెట్ నాకు మార్కెట్ వాడికి ఆ మార్కెట్ అట్లా మేమిద్దరం గడుపుతూ ఉన్నాము కానీ ఒకరికొకరు కష్ట వాడి కష్టాలు నేను పంచుకునేదాన్ని నా కష్టంలో వాడతాను అలా మేము ఎరిగాం అలా ఉండిపోయామ ఆ తర్వాత వాడికి నేను పెళ్లి చేసి పిల్లలు పుట్టారు అంటే నాకు ఈ ప్రొఫెషన్ లో ఉండిపోవడం వలన ఇంకా ఆసక్తి కలగలేదు ఒక ముప్పై ఏళ్ళు అయ్యే దాకా నాకు టాప్ లో వెళ్తూనే ఉన్నాను మంచిగా పాటలు కార్యక్రమాలు రోజు మూడు షిఫ్ట్లు అనమాట ఏది దేని మీద ధ్యాస లేదు పెళ్లి మీద ఆలోచన రాలేదు అలాంటి రోజులు ఆ రోజులు సో వాడి పెళ్లి చేసి వాడు పిల్లలు ఆ పిల్లలు నా ఒడిలో చేరిపోవడం ఆ ఒడిలో పెట్టు నాకు గడిచిపోయింది కానీ ఆ తర్వాత కొంచెం నాకు మార్కెట్ డల్ అయిన తర్వాత మామూలుగా అనుకుంటారు కదా డల్ అయిన తర్వాత ఇంకా మా తల్లి కూడా ఇంకేదో చేసేయాలో అది ఇది కానీ నా కో సింగర్స్ స్టోరీ నాకు చాలా దెబ్బ అండి మా జిట్టి గారికి మంచి సింగర్విడ మ్యారేజ్ చేసుకుంది అయినా కూడా ఆవిడ సుఖంగా జీవించలేదు అంటే ఆర్థికంగా కూడా చాలా బాధపడింది ఆవిడ ఆఖరి రోజుల్లో క్యాన్సర్ తో బాధపడి నేను ఆవిడకి ఎంతో సహాయాలు చేసి అంటే నేను చెప్పడం నేను ఫైనాన్షియల్ గా నేనేం చేయలేదు నేను ఫిజికల్ గా ఆవిడకి ఏమేం చేయాలో నా దేహ సహాయం ఇది ఒక మాట గర్వంగా చెప్పుకోవచ్చు అమ్మా జి గారికి చివరి రోజుల్లో ఒక ప్రత్యేకంగా సేవ చేయాలని పది మందిని కలుసుకొని మీరు తిరిగారు మాకు తెలుసు అభిమానులు అవును ారు జిక్కి మాకు ముందు సుశీల రాకముందు నేను జిక్కీ ఒకటిగా వచ్చిన వాళ్ళమే నా ఏజే జి ఒకటిగా మేము త్యాగ ఈలో పాడినప్పుడు ఆవిడ కూరస్ పాడుతూ ఉండేది అనమాట ఆయన కూడా మేము ఒకటి వచ్చినా కూడా నన్ను దాటి ఆవిడ పైకి టాప్కి వచ్చిచ్చింది వచ్చి పైన హీరోయిన్ పాడడం మంచి పేరు ప్రఖ్యాతులు ఆవిడకి కలిగింది ఒక కారణం ఆ లైఫ్లో ఆవిడ పెళ్లి చేసుకుని తర్వాత ఆవిడ ఎక్కువ పాడించలేదు ఆయన అట్లా ఆయన చేసి తర్వాత ఆర్థికంగా ఆయన పోయారు కాబట్టి యాక్సిడెంట్లో ఇంకా అప్పుడు చాలా బాధపడినప్పుడే క్యాన్సర్ వచ్చింది ఇంకా ఆ టైంలో మేమిద్దరం ఎక్కువ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం అబ్రాడ్కి వెళ్ళినప్పుడతా ఇద్దరం ఒకటిగా వెళ్ళడం ఇలాగంతా మాకు సఖ్యత ఎక్కువ ఆ ఒక్క బాధ చూస్తుంటే భయం ఇండస్ట్రీలో చేసుకున్న వాళ్ళకి ఎలా ఎలా వస్తుంది ఒకటొకటి అనేది తర్వాత లీల గారికి అలాగే నన్ను నేను ఎక్కువ బాగా సఖ్యత మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అలాగ ఇవన్నీ నాకు తెలుసు జియోఫర్ స్ట్రగుల్డ్ వెరీ మచ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉంటే పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీ మర్చిపోవాలి హౌస్ వైఫ్ గా ఉండిపోవాలి లేదంటే హౌస్ వైఫ్గా ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటే మర్చిపోవాలి హౌస్ వైఫ్ వస్తే ఇండస్ట్రీని మర్చిపోవాలి ఇలాగ ఒక తెలిసిపోయింది అప్పుడు ట్రెండ్ ఎందుకంటే ఇప్పుడు మేము పాడుతూ ఉంటే మహాదేవ్ గారు జమున ఎన్న పాడరే ఏం పాడుతున్నావు అంటారు రాజేశ్వరరావు అట్లా దక్షిణామూర్తి అందరూ చూసిన వాళ్ళు మొదటి నుంచి మన టీనేజ్ నుంచి చూస్తున్నారు జమున ఎలా పాడాలమ్మా ఏంచ పాడుతున్నావమ్మా ఏం ఇలాగంటా ఒక ఇవి కూడా ఉంటాయి మాకు అయితే మీకు ఒక మీకు ఈ నేపథ్యం మీరు గుర్తు చేశారు వాళ్ళతో ఉండే సాన్నిహిత్యము దాని వాళ్ళ సమస్యల వల్ల మీరు కొంచెం ఇక ఇలా ఉండిపోవాలని డిసైడ్ అయిపోవడం జరిగిపోయింది మీకైతే ఇండస్ట్రీలో మీ మాటలు వింటున్నప్పుడు జ్ఞాపకమే కొంచెం పర్టికులర్ కొంచెం స్ట్రిక్ట్ కొంచెం గడిచిదనం అన్నట్టుగా అంటే మీ ఎంతవరకు మర్యాదను అంతవరకు అన్నట్టుగాని అది దాటితే ఒక్కొక్క సందర్భంలో మీరు స్టూడియో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయే కూడా విన్నాను అంటే అప్పుడు మాకు కొంచెం ఈగో ఉండేది అనమాట అంటే ఏదైనా గబుకమని అన్నారనుకోండి అప్పుడు కోపం వచ్చి అయినా అంత ఎక్కువ లేదు బాగా ఇప్పుడు మహాదేవన్ గారు వాళ్ళంతా ఎవరు ఏం ఏమన్నారు అనుకోండి కొంచెం ఈ రాజన్ నాగేంద్ర నిత్యానంద అని రాజేశ్వరరావు గారి రాజేశ్వరం ఇలా కొంతమంది ఉండేవాళ్ళు అనమాట అట్లాంటి వాళ్ళు ఎలాగన్నప్పుడు కొంచెం మాకు కోపం ఇప్పుడు చూడండి ఒక మాట కోదండపాండి గారు నాగమల్లి కోణంలోని పాట వింటున్న వింటారు కదా మీరు ఆ పాట అయిన మ్యూజిక్ వేశారు రికార్డింగ్ టైంలో మేము పాడుతున్నాం ఆర్కెస్ట్రా దగ్గర నేర్చుకుని పాడుతుంటే నాకు ఏదో ఒక వెలిచి అనిపించింది అంటే చూపుల్లో కైపుంది కూర్చుంది ఉయ్యారీస్తుంది వందలు పిల్లలు నేర్చింది కొడుకు ఇట్లా వచ్చింది నాకు ఏదో వెలిచి అనిపించింది అక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గారు పక్కనే కూర్చుని ఉన్నారు సరే నాకు ఏదో తెలిసి కాదు ఏదో చూపుల్లో కైపోంది అంటే అక్కడేదో మ్యూజిక్ ఇస్తారా బిట్టు అది వద్దు సార్ చూపుల్లో కైపోంది మావ సొగసిన రూపుంది మావ చూపుల్లో కైపోంది సొగసైనా కూర్చుంది పోయ్యారోలికిస్తుంది వందలు చిన్నెలు నేర్చింది ఉడుకునీద అట్లా వస్తే ఉరికావంటే దడుచుకుంటది మావోయ్ ఉడుకునీద ఉరికావంటే దడుచుకుంటది దాన్ని పొడుపు చేసి మర్చిక చేసే వదలనంటది మావోయ్ నాకు మళ్ళీ కూలలోన కింద కూల ఎరబేసి హక్కులు చూసి పట్టాలిమావా ఎర్రవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా ఇది ఒకే దమ్ములో వస్తుంది కానీ ఆ రోజు దమ్ము ఉంది కాబట్టి ఫుల్ గా పాడామనుకోండి అయితే మీకు ఈ చొరవ ఉంది అంటే స్వతంత్రించి సార్ ఇట్లా కొంచెం ఇలా ఈ బిట్టు మార్చుకుంటే బాగుంటుంది చెప్తే నేను ఈ ఫుల్ పాడించి చూపించి ఈ గ్యాప్ లో ఇలా ఫిల్ అప్ చేస్తే బాగుంటుంది కదా డైక్టర్ ఒప్పుకున్నారు కోదంతపాణి తెరవబడ్డ నేను మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా అదేంటి అది అక్కడ ఇది ఇస్తానా అది ఇస్తానని చెప్పడం అంటే నేను మ్యూజిక్ కాదు దిస్ ఇస్ ఓన్లీ ఎఫెక్ట్స్ అందులో ఆ బిట్లో ఇచ్చే ఎఫెక్ట్స్ నేను నోట్ తెచ్చాక అది బాగుంటుంది ఒక గ్రిప్ ఉంది సాంగ్ కి అని అంటే అక్కడ వినేశాడు ప్రొడ్యూసర్ బాగున్నారాయణ ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో ఆయన అక్కడి నుంచి బాగుందయ్యా అది అలాగే ఉంచండి అన్నారు పాడాను ఈ రోజు హిట్ అయింది న్యాయంగా చూడపోతే నేను అలా పైబడి చెప్పని ఎవరికి ఏ న్యూస్ డైరెక్టర్ అలా అన్నప్పుడు నాకు కోపం వచ్చి ఆయన నువ్వా నేనా న్యూస్ డైరెక్టర్ అంటే తిరగబడ మీరు తీసుకోండి ఎవరి దగ్గర నన్ను నన్ను నన్ను నేను చెప్పాల్సింది చెప్పాను నాకే అహం కాదు నన్ను చెప్పి నాకు నన్ను మీకు పాడించారు అనుకోండి ఇలాగా ఉన్నా కానీ మీకు ఒక పేరు అయితే ఉంది ఏంటంటే మంచితనం తర్వాత ఒక ముక్కుసూటితనం అంటారు ఆ ముక్కుసూటితనం మీరు లీలగారితో గానీ జిక్కితో గానీ అసలు ట్రైన్ లాగా కూడా చూద్దారు అంతే సరస్వతి పార్వతి లక్ష్మి చెప్పి సరస్వతి పార్వతి అని చెప్తే రెడ్డి గారు అయితే మేము ప్రోగ్రామ్కి వస్తే ముగ్గురం ఒకటిగానే వచ్చేవాళ్ళం ఒకరినొకరి వద్దు ఇది కూడా విన్నాం ఏంటంటే అట్లా చెప్పి మేము అలా వెళ్లే వాళ్ళం మాకు ఒక్కరికొకరికి అంత క్లోజ్ డబ్బుల విషయాలు కూడా మేము పట్టించుకోము తను ఏం తీసుకుంటే తీసుకొని తీసుకుంటా ఆవిడకెంత ఇచ్చారే నాకెందుకు ఇంత ఇవ్వాలి అలాంటివన్నీ ఈర్షలు మాకు లేవు అలాగే మేమంతా వచ్చామండి కాబట్టి ఆ రోజుల్లో ఆ వివాహం అనేది వాళ్ళని చూసిన తర్వాత తప్పకుండా తప్పుకోవాలి లేకపోతే ఇండస్ట్రీలో కూర్చోవాలి కానీ నాకు ఇండస్ట్రీ ఉన్నంత వరకు నాకు ఏజ్ గడిచింది ఏజ్ గడిచిన తర్వాత ఇంకా నాకు పిల్లల్ని వదిలి మా అన్నయ్యని వదిలి నేను బయట పడలేకపోయాను సో మీ అన్నయ్య గారు నాట్ ఎవరిటెంట్ ఫర్ మీ లెక్కలో పెద్ద విషయం కాదు ఇకపోతే ఇండస్ట్రీలో మరి సావిత్రి గారితో అట్లాంటి ఒక మహానటి గారి మీకు మంచి కూడా మంచి స్నేహం ఉండేది మంచి అనుబంధం ఉండేది సావిత్రి గారితో లేదు రాజ సులోచన ఎంఎన్ రాజం తర్వాత కుచరకుమారి జ్యోతి లక్ష్మి జయమాలి వెళ్ళకంతో మేము పాడేవాళ్ళం కదా వాళ్ళతో పాట మ్యామ్ సాంగ్ పాడే వాళ్ళతో కానీ ఎవరైనా కూడా షూటింగ్స్ వాళ్ళ షూటింగ్ మేము వెళ్ళడం అట్టటివన్నీ లేదు మా పాటలు విన్నారంటే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు నీ పాట విన్నాను ఇది చాలా బాబా అంతే అంతవరకు జయలంతి గారితో జయలత గారితో కూడా సఖ ఎట్లాగంటే ఆమె సీఎం అయిన తర్వాతే ఆమె పిలిచి నాకు స్టేట్ అవార్డు ఇచ్చారు అన్నాదురై అవార్డు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆమె చెప్తారు నీ ఫ్యాన్ అమ్మా నేను చాలా భయం ఆవిడ అసలు మనమల్ని గుర్తుందా లేదా అని కూడా ఎందుకంటే మొట్టమొదట ఆవిడకి పాటించింది అంటే భావనారాయణ పిక్చర్ లారీ డ్రైవర్ అనే పిక్చర్ తమిళ్ తెలుగు రెండు దర్శనం తీశారు అప్పుడు ఆవిడ ఒక డాన్సు ఫస్ట్ ఫస్ట్ ఆవిడకి పదమూడేళ్ళు ఉంటది ఆవిడ ఆ రోజుల్లో రెండు వేల రెండు కాదండి రెండు వేల ఐదు ఐదులే ఇచ్చారు ఆవిడ పాడిన అప్పుడు ఫస్ట్ సాంగ్ నేను అక్కడ పాడింది భావనారాయణకి ఆ పాట బావా బావా బంగారు బావా మరదలు మేడలో చిన్న వాసలి పిల్ల సాగత వా బావా ఇట్లా ఒక వేలంతిగ అది ఆవిడకి గుర్తుంది అది కాకుండా నా సాంగ్స్ చాలా ఇష్టం ఆవిడకి మీ పాటల్లో ప్రత్యేకమైనవి చెప్పుకుంటున్నప్పుడు విశేషించి లక్షాధికారి సినిమాలో కూడా అద్దాల మేడ ఉంది ఆ పాట ఎంత మైకంగా పాడారంటే నిజంగానే అలా ఉంటారేమో అన్నంత ఇదిగా ఆ క్యారెక్టర్ మీరు వెళ్ళిపోయారు అనిపించింది ఒకసారి ఆ పాట అందేమ ఉంది మనసేన మందిం ఇది మనసేన నింగిరర్ ఇది తమిళలో నేను బొట్టమటి గ్రంటసన్ పాడనండి అది వచ్చి సాంగ్ ఇ పాట అనుకుంటున్నప్పుడు విశేషించి గిరిజ గారి గొంతుకి మీ గొంతుకి కొంచెం సామీప్యం ఉండటం చేత ఆవిడ మీరు పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవునా ఆ పాటలు ఇది చెప్పలేం చెప్పలేము ఈ పాటిలో ఉన్న ఈ పాట అన్ని సూపర్ హిట్ సాంగ్స్ కానీ గుర్తింపు అందులో ప్రత్యేకంగా మీకు ఇష్టమైనవి ఒక రెండు పాటలు గుర్తు చేయండి గిరియగారికి పాడిన పాట అందాన్ని నేను ఆనందానికి నేను ఆడించుతాను What's that, honey? Anda. ముందడుగు సినిమాలోది ఓకే ఈ సరదా సరదా సిగరేటు పాట ఉంది ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఆ పాట లిరిక్ ఎంత హాయిగా ఉంటుందో మీ టోన్ అంతా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఆ పాటను కూడా మీరు హం చేసి దాని తాలూకు నేపథ్యం కొంచెం చెప్పండి అసలు పాడటం కాల్చపోయినా పై గొట్టు కడుపు నిండున కాలు నిండున పదవి పెట్టబోయీ పాటు కంపొట్టు సిగరెట్ దిని కాల్చపోయినా పై గొడ్డు ంకా దహనం చేసుకోవచ్చు సరదా సరదా సిగరెట్టు ఇది తరల్ దా గోవల్ సిగరెట్టు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే పెండాల నహేశ్వరరావు గారు కూడా ఆ ఒక్కొక్కటి ఇలా చెప్పాల చెప్పాల ఊరికే నేను గర్వంగా చెప్పుకోవడం కాదు ఇవన్నీ నహా నేనే చెప్పేశాను నేనే పాడా అట్లా కాదండి రామానాయుడు గారు ఒక పక్క వెండాల నాయస్రావు గారు ఒక పక్క సిచ్యువేషన్ ఆ రోజుల్లో కూర్చుని సిచ్యువేషన్ చెప్పేవాళ్ళండి ఇది ఫలానా సిచ్యువేషన్ అమ్మ ఈ సిచ్యువేషన్లో ఇలాగొస్తుంది దాన్ని బట్టి నువ్వు ఎలా పాడతావు పాడు అని ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పడం వీటి మ్యూజిక్ డైరెక్టర్ దానికి తగ్గట్టు మనకు చెప్పకపోతే ఇది ఇలా చెప్పని నేర్పించడం ఇవన్నీ అవకాశం ఉండేది లిరిక్స్ పొసరాజ్ గారు పాట రాస్తున్నారంట ఆయన పక్కనే ఉండేవారు అనమాట రికార్డింగ్ ప్లేస్ లో కూడా ఆయన ఉండాలి కొసరాజ్ గారు ఉండి వాళ్ళు ఆ లిరిక్స్ ఆ టైం ఏదైనా చేంజ్ చేయాలంటే ఆ టైంస్ కావాలి ఆర్కెస్ట్రా వాళ్ళు అక్కడ ఉంటారు మనకి ఏదైనా గబుక్కమని ఈ కృతి ఈ రోజు పాడలేకపోయామంటే కృషి తగ్గిస్తాం పాడి అలాగంతా ఉండేది అంతా కంబైండ్ అక్కడ ఆర్కిస్టా ఇక్కడ లిరిక్స్ రాసాయన డైరెక్టర్ అందరూ ఒకటిగా ఉన్నారు కుటుంబం దాన్ని బట్టి మీకు పాట ఎందుకు అంత బాగా రాణించింది ఒక్కొక్క పాట అందరిది అంటే నాదే కాదు సుచిత గారిది కాదు జిక్కి అందరి పాటలు కూడా ందుకే అంత బ అట్లా కాదు కదా ఎవరో ఎక్కడ మేల్ సింగర్ ఎవరు పాడతారో తెలియదు అక్కడ ట్రాక్ ఉంటుంది అక్కడ ఉట్టి మ్యూజిక్ పోతూ ఉంటుంది ఎవరు తర్వాత పాడతారో మరి ఈ ఫేమస్ సింగర్ తనకి వచ్చినప్పుడు తన లిరిక్స్ ఒక ట్రెండ్ లైన్లు పాడి ఏం సిచ్యువేషన్ ఏం సంగతి ఏంటి వీటి కదా మా తరం అందుకేనండి మమ్మల్ని ఆరు మందిని చుట్టు చుట్టూ వచ్చిన కారణం చెప్తున్నా లీలా జిక్కి బాల్సర్తి నేను జానకి సుశీల మమ్మల్ని చుట్టు చుట్టూ వచ్చిందండి నేను చెప్పడం ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ నుంచి నైన్టీన్ సెవెంటీ దాకా అంత వరకు వచ్చిందండి ఆ తర్వాత కూడా ఈ టెక్నాలజీ ఇళయరాజా వచ్చిన తర్వాత కొన్ని టెక్నాలజీలన్నీ మారిన కొంచెం ఆర్టిస్టులు పాత్ర తరం వాళ్ళైతే కొంతమంది తగ్గిపోయింది అనుకోండి కానీ ఆ తర్వాత కూడా చిత్ర వీళ్ళంతా వచ్చి కూడా కొంచెం బాగానే వచ్చింది పిక్చర్ లో మంచి సాంగ్స్ వాణిజయరామ్ వీళ్ళంతా పాడి కూడా మంచి పిక్చర్ మా తర్వాత చెప్తున్నాను బాగానే ఉండిపోయింది జానపద బాణీలు చాలా అద్భుతంగా అద్భుతంగా ఉండేది ఆ వినడానికి ఇంపు అన్ని విషయాల్లో ఇడయరాజా గారు వేసిన పాటలు ఒక్కొక్కటి ఎలాంటి పాటలు చెప్పండి అంతా వింటూ ఉంటే ఎంతో అలా ఉంది ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఒకే ఒక సాంగ్ ఇప్పుడు ఒక డ్యూయిట్ విన్నామంటే నెక్స్ట్ వన్డే ఆ పిక్చర్ ఇంకో డ్యూయిట్ వస్తే సేమ్ అలాగే ఉంది ఒక డిఫరెన్స్ అది ఒక ట్రెండ్ లో మీరు కాబట్టి చాలా సంతోషం పాటగానే పాడాం పాట సంగీతం అందరు వినడానికి ఒక ఇంపు అది ఉండేదండి మాకు మేమే అనుభవించే వాళ్ళం పాడి పెడత ఈ పల్లెల్లో మన పల్లెల్లో చాలు చాలు సరసాలు ఇక చాలే ఇక చాలా ఇది కులగాత్రాలు తర్వాత కొన్ని పిక్చర్ వద్దంటే పెళ్ళి అందులో ఒక పిచ్చిపాట కాలమంతా మారిపోయి సుంకమంతా తీసిపోయిన తిచ్చి పిచ్చిపాట అనమాట అది భలే హిట్ అయిందండి ఎవరిదంటే విట్లాచారి గారు పిక్చర్ విట్లాచారి అందులో గిరిజకి ఆ తర్వాత ఎరికి చాలా పాడాను నాకు గుర్తులేదు ఇప్పుడు సినిమా కదా అంత తమిళ్ లో చాలా ఉందిలేండి ఆ రోజుల పాటలు యమన్ రాజన్ గారికి రాయ సులోచన గారికి నేను చెప్పాను తెలుగులో చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఘంటసాల మాస్టారు వారితో మీకుండేటువంటి అనుబంధం వారితో చాలా పాటలు పడారు మీరు అది కొన్ని ఒకసారి గుర్తు చేయండి అమ్మా వారితో మీ స్నేహం ఎలా ఉండేది ఒక తోటి గాయని మణిగా ఆయన అందరూ చాలా అభిమానిస్తారు అలాగే ఆయన కూడా అందరిని చాలా మంచి అభిమానంతో మంచి ప్రేమతోటి చూస్తారు మీకు అంటే ఘటజాల గారి దగ్గర పాటలు పాడింది చాలా తక్కువే సభాష్ రాజా సభాష్ రాముడు ఇవన్నీ ఆయన పిక్చర్ వినాయక చవితి అని మళ్ళీ ఆయనతో పాడిన పాటలు భాగ్యదేవత మంచి మనసులు ఇంకా కొన్ని పిక్చర్లు ఉన్నాయి అది గుర్తు అట్లా ఆయన ఆయనతో పాడిన పాటలు ఆయన ఎలాగంటే ఇప్పుడు మనకు పక్కన ఎన్కరేజ్ చేస్తారు చూడు ఇక్కడ ఇలా పాడుతున్నావు ఇట్లా పాడాలి ఇది ఇలా పాడావో అలా పాడ అట్లా నేర్పించిన ఆయన మావో మావ పాడినప్పుడు మాత్రం ఆయన తప్పుకున్నారుమా నన్ను వదిలిపెట్టు నువ్వు తమిళ్ ఎలా పాడావో నీ ఇష్టం అలాగే పాడు నా ఇష్టం ఇలా పాడు కానీ నేను ఎలా పాడతానో నన్ను చూడక ఇలా పాడుతున్నా నా స్టైల్లోనే నేను పాడతాను అని ఆయన తప్పుకున్నాడు మా అలాగా ఒక సందర్భం అది మాకు అంటే తమిళ్లో నాది పాడినే ఆయన చాలా ఇష్టం ఇష్టపడ్డారు చాలా బాగుంది ఆయనతో ఇంకొక పిక్చర్ కూడా అదేంటి మోహిని భస్మాసు కాదు ఒక పాట చాలా మంచి పాట అయింది కదా పాను అని ఒక పాట ఆయన మ్యూజిక్ ఎంత బాగా వేశారంటే అది तुझे हुयाब दिजारी वो बनला बयारी तुझे हुयाब दिजारी वो बनला बयारी तुझे हुयाब दिजारी मधिलोन मेदलो मथुनाति मथु दखले मितेशकोरी वो बनला बयारी तुझे हुयाब दिजारी हा न सोलीPOI गेगे होसै जेरी जिल कान के लुबपोल सारवलप बलवेय बेमितारी गोबनला बयारी तुसे हु जबरदारी हा हा हा हा हा हा हा वने दुकुरि से सिंद तिरा इदि निन्ने वने चलुरा इदि అలాగే మూగు మనుషుల్లో మామూలుగా ఇందాక మీరు అనేటువంటి మా ఓ పాట కాకుండా ఎంత టరి వాడు పాట దాంతో పాటు సమానంగా సమాంతరంగా అందరూ ఇష్టపడేటువంటి పాట ఆ పాట ఒకసారి మీరు పాడి వినిపించాలి ఒక్కొక్క పళ్ళ వింతాజు ఏ నూలను నచ్చినాడు పంట గట్టు మీద ఒంటి గని పోతుంటే వెంట వచ్చినట్టునున్నది ఎవరో గనక నిలిచినట్టునున్నది గుబుల్ గుబుల్గా గుండె జల్లుమణి బిక్కు బిక్కుమణి కూన పక్కని నవ్వేను ఎవరు నా నీడ Thank sure. you. आ तो लो नदी यवरो वेनकलति नतोलो नदी गुबोल गुबोल गा गुंटे धल्लो मनी गुबोल गुबोल गा गुंटे धल्लो मनी बिकु बिकु मनी तू जानो पक्ना पक्का ने नववेनु यवरो ननीडा You're in touch, touch, touch, touch እንተል በጥኝ 났ው ወడላን ካ புலకరించే nilanta vedike nanu thunne tulli paaru poiyenu yavaru cheepa ki కామెడీ యాక్టర్స్ కి పాడినటువంటి పాటల్లో హలో డాములు చూడంతరికొస్తే గొడవ आ काको ती हा हा हा आ माता बनती मन के दुखै दर दर ने निरावाग चली छिंदी ते होई किस कृ సినిమాలో రగులు తోలు పాపులర్ రగులు తోంది రగులు రగులు తొందితుంది నిరుపేదల బాధలతో నిప్పు రవ్వ చిట రగులు తొంది రగులుతుంది కృషి కప్పిన ఈ కప్పు గప్పు మనీ మండి కార డవుల కాసు తుంది కటికరాళ్ళవేపుతుంది కారడవుల కాసు తుంది కటికరాళ్ళవేపుతుంది రగులు తుంది రగులుతుంది కదుపుతుంది కూతలమును ఊపుతుంది పెడదారికి లాగుతుంది భీభత్సం చేస్తుంది పెడదారికి లాగుతుంది భీభత్సం చేస్తుంది టమా సంక్రాంతి సందర్భంలో గాలి సీజన్ వచ్చిందంటే ప్రత్యేకించి హైదరాబాద్ సికింద్రాబాద్ లో అయితే పద పద విదమా ప్రేమ తోలలో నటిక్కిపోయినావా ఈ ప్రియుడున్న పోదువా పదవి బయాలి గాలి పటమా అయిన పర్చిన పోయి పక్క తోపు చూసుకుంటూ తిరిగి పెద్దతే గానిపటమా పద పదవి బయాలి గానిపటమా prechave monte gaka radulendaru dina modulenta marina teki poka nilkeni togra pada pada vebayarigali patama pada pada vebayarigali patama aina pachira sangigiri poi takkata tottona kondu tirigaave gali patama pada pada vebayarigali patama బయారి బయారి ఈ గొంతులో ఉండేటువంటి మాధుర్యాన్ని తగ్గట్టుగానే ఒక్కొక్క చోట చాలా గోముగా ముద్దు ముద్దుగా పాడినటువంటి పాట కూడా ఉన్నాయి మీరు ప్రత్యేకించి కృష్ణకుమారి గారికి రావాలి రావాలి రావాలి పాట పాడారు ఆగాలి ఆగాలి ఆగాలి చాలా బాగుంది సో ఇక్కడ తమిళం తెలుగు ఈ రెండు భాషలతో పాటుగా మీరు మలయాళం కూడా కొన్ని పాడారు కన్నడ పాటలు చాలా పాడారు వీటికి మించి సింహంలో చాలా పెద్ద పేరు సో అక్కడ అవకాశం వచ్చినటువంటి ఆ సందర్భం మోడర్న్ థియేటర్స్ లో మీరు చేస్తున్నారు అనుబంధం అయ్యి ఉంటుంది ఒకసారి ఆ మాకు కూడా పూర్తి చేయాలి అక్కడ మోడన్ థియేటర్స్ లో నాకు ఒక్కొక్క పిక్చర్ వాళ్ళది పర్మనెంట్ గా నేను పాడుతూనే ఉంటాను అనమాట ఏ పిక్చర్ లోయినాది ఒక రెండు పాటలైనా లేకుండా ఉండేది కాదు అలాంటి సందర్భంలో అక్కడి నుంచి వాళ్ళు కొలాబరేషన్ గుణరత్నం అని అసిలో వచ్చి ఆయన పిక్చర్ తీశారు ఇక్కడ తీసి సుజాత అనే పిక్చర్ తీశారు దానికి దక్షిణముతి మ్యూజిక్ ఇంకా అప్పుడు వాళ్ళు ఏంటంటే అంత లతా మంగేష్కర్ హిందీ సాంగ్ ట్యూన్సే పిక్చర్ చేశారు సొంత సుఖ్యవంతి ఏది లేదు ఏం రాజా గారితో నాతో కొన్ని పాటలు ఆ సుజాత పిచ్చి పాడారు అందులో కులపిహే మాహెల మీ దూ కందే అందే పింకె కుల పిక హేయ పర మహెల్ మూ కందారే అందరే కట్ సాంగ్స్ అంత హిందే తుసే కొబ్బెది మాత్రూరోంటే మా తల్లి అని లెలా అని తల్లి లలిలా రాసుకుని పాడవన్నీ అది కూడా అవును అవును జింగళం కానీ ఇప్పుడు జింగళం పట్ట తెలుగులోనే కన్నడం కూడా తెలుగులోనే రాస్తుంది మలయాళం కూడా నాకు చేస్తాడు తెలుగులో రాస్తుంది తమిళ ంచిగా విన్నాం ఫైవ్ లో అండి ఒక పెద్ద సరసవియా అందులో ఎవరు కూడా వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ అవ్వడంటే వాళ్ళ ఆర్టిస్ట్కి ఇచ్చుకుంటారు కానీ మనల్ని పిలిచి కానీ కానీ వాళ్ళ దూరదర్శన్ లో వాళ్ళ మన ఆల్ ఇండియా రేడియో లాగా అక్కడ నా పాటలు ఎన్ని సంవత్సరాల నుంచి మోగుతూనే ఉంది అనమాట రేడియోలో వాళ్ళ దూరదర్శన్ కూడా ఆ పిక్చర్ చేసినప్పుడు అంతా సంవత్సరం ఆడిందనమాట ఒక్కొక్క పిక్చర్ నేను పాడిన పాటలు అంత మంచి పాటలు అంటే జనానికి ఒక ఇన్స్ నా నా వాయిస్ లో మంచి ఒక ఇది కలిగింది అందుకు ఆకర్షణ అయ్యే నియంత్రం కాబట్టి ఆకర్షించింది వాళ్ళకి అందుకని నా పాటలు అక్కడ ఎక్కువ బాగా నిలిచిపోయింది అప్పుడు వాళ్ళు ఈ దేశం ఆ అని కాదు ఆ దేశంలో అమ్మాయి పాడినా కూడా తెలిసి మనం లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని సరసవియా ఫెస్టివల్ అంటారు అప్పుడు రాజపక్సే అప్పుడు మేము ప్రెసిడెంట్ ఆయనే పిలిచి ఇచ్చారు ఒక తెలుగు భాష నేపథ్యం నుంచి తెలుగు కుటుంబం నుంచి వచ్చిన మీకు సింహల ప్రభుత్వం అంత పెద్ద అవార్డు ఇవ్వటం చాలా సంతోషం అయితే అవార్డులు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి తమిళనాడు ప్రభుత్వం మీకు మొదట కలయిమాము ఇచ్చింది అవార్డు ఇచ్చారు ఇక్కడ మన తెలుగు నాట మీరు అందుకున్నటువంటి ప్రముఖమైనటువంటి సత్కారాలు తెలుగు ఉగాది పురస్కారాలు అంతకంటే పెద్దవి రాలేదు కానీ నాకు ఇక్కడ అవకాశాలు ఏ ఒక్క సందర్భంలో మంచి ఒక ప్రోగ్రామ్ జరిగిన ఒక నన్ను పాటించడం అనేది నాకు ఒక సన్మానం చేయడం అనేది అట్లా చేశారు అంతేగాని ఒక నంది అవార్డు ఇవన్నీ మాత్రం రాలేదు రాలేదు కాకపోయినా అండి దృష్టిలో మీరు ఒక అద్భుత గాయని ఒక మహాగాయని మధుర గాయని జనం ఇచ్చారు అవార్డు మీకు కూడా అది పెద్దగా పట్టింపు లేదని మీరే ఒకసారి ఇంటర్వ్యూలో జరిగింది అది పక్కన పెడితే ప్రత్యేకించి సంగీత విభావన చాలా ఎక్కువగా పాల్గొన్న స్టేజ్ ఆ రోజుల్లో నేను ఎక్కువగా పాల్గొని జిక్కీతో పాటు పాల్గొనింది వీరధ గారితో పాటు చాలా మటుకు హైదరాబాద్ లో కూడా మలేషియా మలేషియా వెళ్ళి అబ్రాడ్ ఫుల్ తిరిగాను లండన్ ప్యారిస్ స్విడ్జర్లాండ్ జర్మనీ నాలుగు దేశాలకి మూడు సార్లు వెళ్ళొచ్చాను తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళాను ఆస్ట్రేలియా వెళ్లాను దుబాయ్ సింగపూర్ మలేషియా మాటిమాటికి వెళ్తూనే ఉంటాను పోయిన సంవత్సరం కూడా మలేషియా వెళ్ళొచ్చాను అంటే అవన్నీ నాకు తమిళ సాంగ్స్ తమిళ సాంగ్స్ కోసమే న్యూ ఇయర్స్ కి మాటి వెళ్తూ ఉంటాను తానా ఆటా ప్రోగ్రామ్ కాకుండా మిగతా వంశీరామరాజు గారు వాళ్ళు ఎవరన్నా చేస్తూ ఉంటే కూడా దానికి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఇవి తెలుగు అక్కడ మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు టూర్ మీద వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడి అడిగేటువంటి పాటేది ఎక్కడికి వెళ్ళినా మావో మావ మావో పాట ఫస్ట్ అడుగుతుంది అంటే నేను చెప్పేది తామిల్లో తామిల్లో పాటు అంటే పాసమలర్ లో పాడాను శివాజీ గణిందర్ అవునండి ఆ సాంగ్ చెప్పరాని పేరు అనమాట మా కోసం ఒకసారి వినిపిద్దారా చూ ఇది ఎమ్ రాజ పాడింది నేను ఆ పాసం అలా ఎన్నో ఎన్నో నెలలు ఆడింది అనమాట ఆ పాట ఇంకా కూడా అక్కడ అంతా ట్యామిలీ ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు ఎంజిఆర్ గారికి చర్జీ గులేబ కావాలి నేను చెప్పాను డ్రంకడ్ సాంగ్ అని ఈ సాంగ్ చేసినటువంటి అభినేత్రి ఎంత గొప్పగా నటించి మనల్ని ఆకట్టుకుంటారు మీ గొంతు తోటి చిన్న ఎక్స్ప్రెషన్ మీరు ఇస్తున్నారే మధ్యలో చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అని కాదు ఈ మధ్య కాలంలో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో పిక్చర్లు పోతున్నాయి మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఎక్కువగా పాడు ఉంటుంది ఇట్లా ఇరవై మంది ముప్పై మందిని ఇప్పుడు ఎవరున్నారండి తర్వాత విశేషించి మనం అందరూ బాగా ఇష్టపడేటువంటి పాడారు నాయకుడి సినిమా అది తమిళ ముందు పాడింది నాయగన్ అది ఫస్ట్ నేను ఎక్కడో ఫంక్షన్ ఆయన చూస్తే అడిగాను ఏసారి మీరు పాత వాళ్ళని అంతా ఎవరిని అవకాశమే ఇవ్వరాజన్ మీరు నేను అడిగాను అవకాశం ఇవ్వరా అంత కొత్త వాళ్ళని అంటే ఆయన అన్నారు అట్లా కాదమ్మా ఆ పాత వాళ్ళనేది పాత తరం పాటలు పెట్టి నేను కంపోజ్ చేయాలి అప్పుడు కాని నేను ఈ తరం పాటలు నేను ఇవ్వనమ్మా అని అన్నారు అది చెప్పినట్లే ఆ పిక్చర్ నాయకన్ పిక్చర్ నాయకుడు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందర జరిగిన ఒక సన్నివేశాలు కదా అందుకని వెంటనే పిలిచారాన్ని అది నలనా Na la la la la na la la la nanti vital na na ke di హిట్ అయిందండి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తర్వాత పాడాను నైన్టీన్ సెవెంటీ వరకు పాడిన దాన్ని మళ్ళీ ఎయిటీ సెవెన్ లో పాడానంటే ఆలోచించుకోండి పదిహేడు సంవత్సరాల తర్వాత ఇది కలెక్టర్ జానికి ఆఖరి పాటనది తమిళ తామిళక తెలుగులో తమిళ్లో ఎడీ ఇరుకోడుగా అది తెలుగు రీమేక్ కలెక్టర్ జానికి జమున గారు జయంతి గారికి నేను పాడాను అదే లాస్ట్ హిట్ అయింది ఆ తర్వాత పాడిన పాట అయితే మీరు కలెక్టర్ లాస్ట్ సాంగ్ అంటున్నారు కానీ ఈ మధ్య మీరు ఆ పాట ఈ మధ్య ఒక ఫంక్షన్ లో కూడా మిమ్మల్ని పిలిచే అది నేను పాడాలనుకోలేదు ఆయన తనికెళ బార్ని గారి పిక్చర్ డైరెక్షన్ ఉన్నది అని కూడా నాకు తెలియదు ఆ బీణాపాని నాకు ఫోన్ చేసి అమ్మాయి ఒక సాంగ్ మీరు పాడాలంటే ఎన్నో సంవత్సరాలు అయిందండి నేను పాడి రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్కే వెళ్ళటం లేదు ఏం పాడతానో నేనొచ్చి వేరే ఎవరినన్నా పాడించుకోండి లేదమ్మా మీరే పాడాలి బాబు నేను హైదరాబాద్ వచ్చి పాడి అది బాగాలేదనుకుని మళ్ళీ ఇంకొక ఆర్టిస్ట్ని బట్టి తీసే వ్యవహారం నాకు వద్దు అలాంటి బయటి నా జన్మలో నాకు జరగకూడదు గౌరవంగా తప్పించుకున్నాం దాంతో మేము నిలబడిపోవాలి నాకు కాన్ఫిడెన్స్ ఉందో లేదో తర్వాత మాట ఇప్పుడు పాడే పాటలు కాన్ఫిడెన్స్ లేదు నాకు అని అన్నాను అమ్మా ఒకసారి పాట వింటే కానీ మీకు చెప్పరు నేను ఒక పని చేస్తాను నేను బెంగళూరుకే వస్తాను ప్రాక్టీస్కుని మీరు వినండి పాడతానంటే సరే మీ ఇష్టం అని రెమ్యేషన్ కూడా చెప్పండి పాట ముందుకు కానివ్వండి రెమండ్రేషన్ ఇప్పుడు అది ముఖ్యం నాకు మీరు అడిగారు చూద్దాం మళ్ళీ ఇంతకక్క శ్రమ పడి ఇక్కడికి వచ్చి మీరు ఖర్చు పెట్టుకుని బాగుంటుందంటే అది మా సంగతమ్మ మీకెందుకు దాని గురించి మీరు పాడాలనుకుంటున్నారు ఆయన డైరెక్ట్ ఎవరని కూడా చెప్పాలయన తీరా నేను వెళ్లిన తా చూస్తే ఏంటి భర్ణి గారు అంటే ఒక్కసారి మీరు పాడేయండి ఏంటి పాడేయండి పాట బాగాలేదు గోనుగతో పాడినా నేను తీసుకుంటాను నాకేం లేదు గోనుగతో పాడండి అది బ్యాక్గ్రౌండ్ సాంగే అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత పాట వింటే సింపుల్ సాంగ్ రెండు ఇది కూడా రెండు రెండు లైన్లు ఏం మొత్తం పాడితే ఏమంటే వద్దండి మీరు రెండు రెండు లైన్లో పాడండి మర్యాద అట్లా పాడు చేశాను అది ఎవరు గెలిచారెప్పు రంగ ఎవరు ఓడారి ఎవరు గెలిచారెప్పు రంగ ఎవరు ఓడారిప్పుడు సిరియరమిరిధుర రెండు గోల్డెలకప్పుడు రంగ రాగా మొక్కటూ చాలా బాగుందమ్మా చలన వేరేగా వస్తుంది మథరం దిదియరా మిచనా దిదియ సోమత్రం రెండోంగల తప్పుడు రంగా రాగాొక్కటి ఎప్పుడు రెండో ముండల తప్పుడు రంగా రాగాొక్కటి ఎప్పుడు ఎవరు గనసారప్పుడు రంగా ఎవరు మోడ రుగులేడుతున్నాడు పడుసూ మనసు నోడు బరుగులు ఎడుతున్నాడు అవయడు అలగి కూస్తుందండు ముందలతోడు రంగొక్కటి ఎప్పుడు రెండు ముందలతో పోడు రంగ తాగ మొక్కటి ఎప్పుడు ఎవరు గెలిచారెప్పుడు రంగ ఎవరు ఓడారెప్పుడు కనతల్లని కలిపి కలనే తాలనేసి కనతల్లని కలిపి కలనే తాలనేసి కన్నెలు ఆచేకి కలిసిన గేశారు రెండు ముండల తప్పుడు రంగా రాగా మొక్కి ఎప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ఈ కాలం సంగీతం గురించి మీ అభిప్రాయం ఒకటి రెండు మాటలు మీరు చెప్పాలి ఈ కాలం సంగీతం అంటే ఈ ఇప్పుడున్న ట్రెండ్ ఇప్పుడున్న జనరేషన్ కరెక్టే ఇప్పుడు వీళ్ళు కంపోజ్ చేయడం కానీ ఆ పిక్చరైజేషన్ కూడా యూత్ కి సంబంధించిన ఒక సన్నివేశాలు అట్లాంటివి వస్తున్నాయండి కానీ ఒకటి ఏంటంటే సిచ్యువేషన్ కు తగ్గ పాటలు లేవు అందువల్ల ఆ సిచ్యువేషన్ ఉంటే దానికి తగ్గట్టు ఒక మంచి ఇంపైంట్ సాంగ్లు వేసి ఆ ఒక సిచ్యువేషన్ లో ఇట్లా పాటలు వచ్చినాయండి ఒక ప్యాథిక్ సాంగ్ గానీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లాంటివి ఇప్పుడు అట్లా కాదు కదా మీరే ఒక మంది సింగర్స్ మాత్రమే ఉండేవాడు అవును ఇప్పుడు పుంఖాను పుంఖాలుగా సింగర్స్ వచ్చేసారు అవును అంటే యువ కళాకారులకి యువ సింగర్స్ కి యువ గాయని గాయకులకి మీరు ఇచ్చే సందేశం వాళ్ళకి చెప్పాలనుకుంటే మంచి పాటలు ఎన్నుకుని ఇట్లాంటి పాటలు పాడితే బాగుంటుంది అని వాళ్ళు ముందుకు వెళ్తే బాగుంటుంది సరే ఏదో వచ్చింది మనకు సందర్భాలు వచ్చింది కదా ఇలా అన్ని పాడేస్తే ఇలాగే జరిగిపోతాయి కదా అని పాడితే పేరు నిరవదు ఎస్టాబ్లిష్ కాలేదు ఇప్పుడు ఆ రోజుల్లో అంటే లీల పాడారంటే ఆ లీల ఇది లీల పాడింది చెప్తారు సుశీల పాడింది సుశీలని ఒక పక్క పెట్టండి ఆడుదు వేరే జిక్కి పాడి జిక్కి ఒక పర్టికులర్ ఒక వాయిస్ ఏ సెపరేషన్ తెలిసేదన్నమాట అలాగే ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే పాటలు అలా తయారైనాయి కాబట్టి అందరూ ఎవరు పాడినా ఒక్కరు పాడినట్టే ఉంది అందువల్ల ఎస్టాబ్లిష్ కాలేరు వాళ్ళకి ఇంతకంటే మనం ఏం చెప్పలేము వాళ్ళు వాళ్ళు పాపం అది ఎన్నుకోలేరు అంటే ఇలా ఇటు పాటలు మాకు ఇవ్వండి ఇలాగే కావాలి అలా అడగలేరు ఎందుకంటే ఇండస్ట్రీ అలా తయారైంది కాబట్టి ఎవరు ఎట్లా చెప్తే దాని ప్రకారం పోవాలి ఈ రోజుల్లో అంటే ఒకటి సాధన చేయడము పాట రికార్డింగ్ ముందు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చొని రిహార్సల్స్ చేసేవాడు ఇప్పుడు ఆ సంప్రదాయం లేదు ట్రాక్ రికార్డింగ్ అంతే మరి ఈ కాలం పిల్లలకి ఆ టిప్స్ ఏమిటి కొంచెం జాగ్రత్తగా గొంతును కాపాడుకుంటూ చూసుకోవడానికి పిల్లలు కొంతమంది ఇంట్రెస్ట్ గా వింటున్న వాళ్ళకి పాడుతున్న పాడాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళకి మీలాంటి ఒక సీనియర్ కళాకారిని ఒక సూచన అంటే ట్రాక్ ఏ రావచ్చు తప్పదు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒకటి సూచన అది మనం ఎలా చెప్తామండి ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి చెప్పలేను కానీ ఒకటి ఏంటంటే ఆ వాయిస్ అవ ఇంకొక ఆర్టిస్ట్ వాయిస్ లాగా ఇంపేట్ చేసి పాడకూడదు అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే అందరి వాయిస్ లో అలాగే నాకు అనిపిస్తా ఉంది ఇప్పుడు నేను వినే ఆర్టిస్టులలో కొంతమంది వాయిస్ బేస్ వాయిస్ కనిపిస్తుంది కానీ ఒక పర్టికులర్ గా ఒక సెపరేషన్ ఉంది కానీ చాలా మంది ఆర్టిస్టులను మేము వింటూ ఉంటా పాటలు ఒకే వాయిస్ ఎవరు ఎవరు పాడుతున్నారు అర్థం కాని అది లేకుండా చూసుకో నేను పాడానంటే అందులో ఏమైనా బొడుదొడుగులో ఉండి ఉంటే నాకు చెప్పేసేవాళ్ళు అమ్మ చెప్పేదేం జాబు ఇలా వింటే వాళ్ళు వినరమ్మా అని వాళ్ళు ఒక ఆ కవి కూర్చున్న పక్కన దాంట్లో పెంకేకుల్ అదిరా కేకులపి అట్లా రావాలి పెన్ కేకులపి పాడకూడదు కేకులు అట్లా వాళ్ళ భాష అది ఒక పాపులర్ అదే అది చూస్తున్నాను ముందండి అది వేదనా వేదనా హోదో కేదనాగి పెట్లా పాడాల అర్ధేనా గీని పాడకూడదు హర్దే నగీ అట్ట పాడాలా పెం కేకుల పిట్ల పాడాలా ఇవన్నీ నేర్పించేవాళ్ళు అది చెప్పకపోతే ఏంటి అసహ్యంగా ఉందని అనుకోకూడదు వాళ్ళ భాష కేకుల పిపి చెప్పాలా పెం కేకుల అట్లా చెప్పకూడదు మన తెలుగులో ఒకలాగే ఉంటుంది వాళ్ళ భాష కూడా కానీ మనం చెప్పేటప్పుడు భాషలా ఇంకొకటి ఆయన ఎంత స్వతంత్రం ఇస్తారు కదా మన మాట్లాడించడానికి ఎట్లా మాట్లాడతారో మాట్లాడండి మీరే చెప్పండి అన్ని అలాంటి ఒక ఇప్పుడు డెబ్బై ఎనిమిదేళ్ల మీ వయసులో మీరు ప్రత్యేకించి ఒక అరవై నాలుగేళ్ల గాయని అంటే దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా మీరు అలా పాడుతూనే ఉన్నారు ఇప్పటికీ మీరు ఆ ప్రోగ్రాం ఇచ్చే స్థాయిలో ఉండటం చాలా గొప్పగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా ఆనందంగా ఆరోగ్యంగా మిమ్మల్ని చూస్తుంటే మాకు ముచ్చటగా అనిపిస్తుంది మీరు రహస్యం మీరు చెప్పారు ఇంతకు ముందు కుటుంబ విషయానికి వస్తే మీరు చెన్నై నుంచి బెంగళూరు ప్రన్నంత వరకు నేను ప్రోగ్రామ్స్ గురించి మార్కెట్ వెనకబడింది అవన్నీ నాకేం పెద్దగా లేదు మా బ్రదర్ కి పార్కింగ్ సని ఇంకా ఆయన జగ్గుతో పడి ఆయన రెండు సంవత్సరంలో వెళ్ళి ఇంకా అప్పుడు ఇంకా మా మా అన్నయ్య కొడుకు యుఎస్ లో ఉన్నాడు వాళ్ళమ్మ అంటే మా వదిన నేను ఇద్దరు ఒంటిగా ఉండొద్దు అక్కడని ఉండడం కష్టం బెంగళూరుకి వచ్చేస్తే అక్కడ వాడు ఫ్లాట్ కొని పెట్టాడు అందులో ఉండిపోండి పిల్లలు ఉన్నారు అన్నయ్య పిల్లలు అందరు చూసుకుంటారు మా చుట్టాలు కూడా అక్కడ ఉన్నారు అందుకే అక్కడికి షిఫ్ట్ అయిపోయాను వాళ్ళు నేను పెంచిన పిల్లలే కదండి నా ఊళ్ళో పెరిగిన పిల్లలు అందరూ నేనంటే ఇక్కడ అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా వాడి దగ్గర ఆరు నెలలు వెళ్ళి ఉండి రావడం ఇక్కడ అట్లా నాకు పొద్దుపోతుంది అనమాట ప్రత్యేకంగా ఇంకేముందండి ఇంతవరకు నాకు సంతోషం ఆల్ ఇండియా రేడియోలో వచ్చి నాకు ఈ ఇంటర్వ్యూ అయింది ఈ వయసులో ఇప్పుడు నాకు ఇది ఈ అదృష్టం కలిగింది ఈ సందర్భం ఇచ్చారు ఇంచు ఎన్ని సంవత్సరాలు అయిందండి నేను ఐదేళ్ల పిల్లప్పుడు ఆల్ ఇండియా రేడియోలో చెన్నైలో పాడాను ఐదేళ్ల పిల్ల పాడిన తర్వాత ఇప్పుడు డెబ్బై ఏళ్ళ మళ్ళీ డెబ్బై ఏళ్ల తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఆఖరిగా వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే అనుకుంటాను నేను అనుకుంటాను ఒక్కొక్కటి చేసినప్పుడు మనకి ఏది అయిపోయింది కదా ఇది ఆఖరు ఇది ఆఖరు అనుకుంటాను బాగవంటుంది ఎన్ని ఎన్నేళ్లు మనకు ప్రసాదిస్తాడో చెప్పలేనండి ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది హైదరాబాదు ఆల్ ఇండియా రేడియో అది కూడా చెప్పడం ఆకాశవాణికి ఇంతకు ముందు బా చెన్నైది అయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాకుండా నాకు మళ్ళీ మలేషియాలో చేశాను వాళ్ళ ఆకాశవాణిలో చేశాను ఇలాగా నాకు ఒక్కొక్క సందర్భం నాకు ఆకాశవాణిలో బాగా ఎక్కడెక్కడ నాకు వెళ్ళిన నాకు కెనడా వెళ్ళినప్పుడు ఈ ఆల్ ఇండియా రేడియో అనేది ఒక గొప్ప కదా అందులో ఇంటర్వ్యూ దొరకడం మహావిశేషణ ఆ ప్రతిష్టని మీలాంటి వాళ్లే కాపాడుతూ వస్తున్నారు మీలాంటి వాళ్ళే మాకు మూల స్తంభాల్లో కాబట్టి మేమిక్కడ శ్వాసిస్తున్నాం అన్నమాట సత్యం అమ్మా మీరు మా ఆకాశవాణికి వచ్చినందుకు అనేక ధన్యవాదాలు మా కేంద్రం సిబ్బంది తరఫున మా ఆహ్వాని మేరకు మీరు మా ఎస్ఎం రెయిన్బో తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే ప్రత్యేకించి మా శ్రోతులు ఎంతగానో ఇంతకుముందు గతంలో ఉత్తర్ల్లో కూడా అడిగారు అలాంటి పెద్దవాళ్ళని తీసుకురండి మాట్లాడించండి అని అలా మీరు వచ్చినందుకు చాలా సంతోషం వాళ్ళందరి తరఫున గుర్తులు అన్ని వస్తాయి కదండి ఇంతరకు మీరు ప్రముఖ గాయని కె జమునారాణి గారితో పరిచయంతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు రూపకల్పన నిర్వహణ శ్రీ అంబుడిపూడి మురళీకృష్ణ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ